రెండు వందల డెబ్బై పండియు పండదు చిత్తము పరిభవము ఎడయదు కాంక్షల ఎండలనే కాగి తిమిక ఎలాగో కాని పది కోట్లు జన్మూల పాయని కర్మపు బాట్లు వదలక ఒక నిమిషములో వడిదీరుచుతడు చెదరని నిజ శ్రీహరి మాకిప్పుడంతక హృదయము నిలువదు చంచల మెలాగో కాని కూపపుబునరకంగుల కోట్య సంఖ్యల పొరలేటి పాపములొక నిమిషములో పాపగలడితడు కాపాడగ తలచిన ఈ కమలాపతి నేమీతని ఏ మనలేమిక నేలాగో కాని జడిగొని ఎన్నడు పాయని సంసారపు బంధంబుల విడుమని ఒక నిమిషములో విడిపించును ఇతడు కడుగొలిచిన వారికి వెంకటపతి నేమీతని ఎడయక కొలువగమిక ఎలాగోకాని